హరిభ్యో నమ బ్రహ్మాణం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం తీతం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భూతు భవాతీతరహి సద్గురు నమామి నమో బ్రహ్మా బ్రహ్మవిద్యా సాంప్రదాయ కర్తృవ్యోస ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజనఘన ప్రత్యగ బ్రహ్మస్మి అహం పరి సదాశివ సమాశంకరచ్యమా అస్మదాచార్యపర్యంత వందే గురు పరా హరి శ్రీ గురుభ్యో నమరి నారాయణ నారాయణిరు సైరా ముప్పై మూడవ శ్లోకం కంటిన్యూ చేస్తున్నాం మనస్త్వాన నమేతుః కః హ రాగ ద్వేష బయాదయః అప్రానో యమనా సుబ్రః ఇత్యాది শ্রুতি శాసనః మనస్సు వికారములకు నిలయము విచిత్రములకు ఆలయము మనస్seప్పుడు ఊహల ఊయలలో సుఖదు అంచులకు పయనిస్తూ ఉంటుంది కల్పనా పల్లకి ఎక్కి ఊరేగుతూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు ఊహలు తారుమారవుతూ ఉంటాయి అనుకున్నవి జరగకపోవడం ఆశించినవి ఆశించనివి జరగడం జరుగుతుంది అలాంటి సమయాలలో మనస్సు తీవ్ర ఆవేదనకు గురి అవుతుంది అది మనసుకు ఇష్టాయిష్టములు ఉంటాయి ఇష్టమైన వస్తువు లేదా వ్యక్తి దగ్గర ఉన్నచో రాగము ఇష్టము లేని వస్తువు లేదా వ్యక్తి దగ్గర లేనొచ్చు ద్వేషము కలుగుతూ ఉంటాయి కొంతమంది స్వభావం ఎలా ఉంటుందంటే వారు ఒక్కరే ఇంట్లో ఉండలేరు ఒక్కరే ఇంట్లోనే ఉండలేని వాడు అడవిలో ఉంటాడు అది అసలు అసాధ్యం ఎవడో ఒకడి ఇంట్లో ఉంటే చాలు ఆ ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయనుకోండి ఒక గదిలో ఎవరో ఒకరు ఉంటే చాలు అతడు ప్రశాంతంగానే ఉంటాడు ఒక్కరే ఉంటే మాత్రం అశాంతిగా ఉంటాడు ఆయన అశాంతికి కారణం ఏమిటి ఏమిండదు ఆ దుఃఖానికి కారణం ఏమిటి ఉండదు కానీ ఒంటరిగా ఉండలేడు అంతే మానవుడు అసలు ఒంటరిగా జీవితంలో ఎప్పుడైనా జననం నుంచి మరణం వరకు ఉంటున్నాడా జంటగా ఉంటున్నాడా ప్రశ్న వేసుకోవాలి తల్లి గర్భంలో ఒంటరిగా ఉన్నాడా జంటగా ఉన్నాడా ఒంటరిగా ఉన్నాడని అనిపిస్తుందా జంటగా ఉన్నాడని అనిపిస్తుందా పోని ప్రసవ వేదంలో అలా ఉన్నాడు పోని మరణ వేదంలో ఒంటరిగా ఉన్నాడా జంటగా ఉన్నాడా వాడు వాడి మనస్సు తల్లి గర్భంలోనూ ఎలా ఉన్నాడు వాడు వాడి మనస్సు మరణ ఎలా ఉన్నాడు ప్రసవ వేదంలో ఎలా ఉన్నాడో మరణ వేదంలోనూ కూడా అలాగే ఉన్నాడు